సజీవ స్వరాలు ధారావాహిక కార్యక్రమంలో ప్రముఖ నవలా కథా రచయిత శ్రీ పోల ప్రగడ సత్యనారాయణ మూర్తి గారితో తమ సాహితీ యాత్ర సాహితీ యాత్రని ఓ మార్ చేసుకుంటే ఎన్నో తీయని జ్ఞాపకాలు మరెన్నో మరుపురాని అనుభవాలు నేను పుట్టి పెరిగింది ఓ చిన్న పల్లెటూరు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామం చుట్టూ పచ్చడి పైరుచేయులు రకరకాల పళ్లతోటలు మైలు వివరంలో అటూ ఇటు విశాలంగా పరుచుకున్న ఇసుక తిన్నెల మధ్య నిశ్చలంగా ప్రవహించే వృద్ధగౌతుని ఆ పక్కనే నావలతో రహదారి పడవలతో నిత్యము సందడిగా ఉండే పెద్ద కాలువ ఊళ్ళో ఉభయ సంజల్లూరు విడిపించే జనార్దన స్వామి గుడి గంటలు వేదపాఠశాల నుంచి తినవచ్చే ఘనా జటా పాఠాలు అప్పుడప్పుడు పురాణ పఠనాలను ఊళ్ళో నివసించే అష్టాదశ వర్ణాల మధ్య ఎంతో చిక్కగా పెనవేసుకున్న ఆత్మీయత అనుబంధాలు ఇలా ఊరి ప్రకృతి రామణీయకత ఊళ్ళో తరతరాలుగా వస్తూ సాంస్కృతిక వాతావరణమును ప్రతి దృశ్యము సంతోషాన్నిచ్చేది ప్రతి సంఘటన ఆనందపారవస్యంతో ముంచెత్తరికి నల్దిక్కుల తెల్ల తామర్లతోనూ ఎర్ర కలువులతోనూ కలకల్లాడుతూ ఉండే నాలుగు చెరువులు చెరువుట్లనున్న చెట్ల మీద అందాల గూళ్ళు కట్టుకుని ఆ గూళ్ళ మీద జాలి ఉయ్యాల లుగే చిలుకలు గోర్వంకలు చెట్ల నీడల్లో నెవరు వేసుకుంటూ దర్జాగా పడుకుని శాద తీర్చుకుంటున్న ఆవులు మరుపురాని మధుర దృశ్యాలకు తోడు కాశీమగినీ కథల్ని కళ్ళకి కట్టినట్లు రసవత్తరంగా రోజులు చెప్పే నాన్నగారు లక్ష్మీనారాయణ గారి కథాకథని చాతుర్యం రామాయణ భారత విశేషాన్ని నేటి పరిస్థితులకు అన్వయించి వినూత్న విశేషాలతో చెప్పే ఉషశ్రీ పితృపాదులు శ్రీ రామ్మూర్తి గారి విద్య వైదిష్యం టంగుటూరు ప్రకాశం గుమ్మిడిదల దుర్గావాయమ్మ వంటి ప్రసిద్ధుల సభల్ని ఊళ్ళో ఏర్పాటు చేసి ఆ చుట్టుపట్ల గ్రామాల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించే నరసింహేవ సత్యారాయణ గారి దేశ సేవ తత్పరత చుట్టూ ఉన్న పాతి గ్రామాల్లోని రోగులకి తాను ఒక్కటే వైద్యులు కావడంతో రాత్రింపగళ్లు చేసే ప్రజాసేవలో పువ్వొత్తిలా కరిగిపోయిన డాక్టర్ చలపతి గారి అకుంఠిత దీక్ష దక్షత ఇవన్నీ నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఇవే కాక పేదరికానికి తలవంచకుండా గర్జగా తలెత్తుకుని నవ్వుతూ తిరిగే ఆయవరం బ్రాహ్మడు అచ్యుతరామయ్య తను కావ్యతో తెచ్చిపోసే మంచినీడని యజ్ఞం చేసిన యాజుల దగ్గర నుంచి ఆయుతాగులందరూ మడినిగా స్వీకరించడం చూసి నల్లమేసాల వెనక నుంచి తెల్లగా నవ్వుకునే కాపు వెంకన్న నెలల తరబడి గీతాలు రాకపోయినా నిరాశ చెందకుండా పిల్లలకి మాత్రం నిజాయితీగా పాఠాలు చెప్పే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ రామ్ రామ్ వేస్తారు తనకు ఆనందం లేకపోయినా ఊళ్ళో అందరికీ సాయం చేసి వాళ్ల ఆనందంలోనే తన ఆనందాన్ని పంచుకుని సంతోషించే శేషం పిండిగారు వీళ్ళంతా నాకు జ్ఞాపకం ఈ చిత్రాలు ఈ వ్యక్తిత్వాలు నేను తర్వాత తర్వాత కథల్లోనూ నవలల్లోనూ ఏ రూపాల్లోనూ వచ్చి చోటు అభిరుచులన్నీ కలిసిన మిత్రుల ముగ్గురు ఉండేవాళ్ళం తర్వాత ఉషశ్రీగా రేడియో లో ఉద్యోగం చేసి శ్రోతలందరికీ తెలిసిన పురాణ పండుగ సూర్యప్రకాశ దీక్షితులు పెద్దయ్యాగ శ్రీపాద సుబ్రహ్మణ్యేశ్వర కథలపై సమగ్ర సమీక్ష చేసి ప్రసిద్ధుడైన చామర్చ కనకయ్య నేను యువకులుగా ఉన్న మేము ముగ్గురం ఊళ్ళో ఉన్న పంచాయతీ అభివృద్ధికి వెళ్లి ఆ రోజుల్లో వచ్చే భారతి త్రిలింగ ఢంకా సూర్యప్రభ నవజీవన వినోదిని చిత్రగుప్త ఆంధ్రపత్రిక తెలుగు జ్యోతి మొదలైన పత్రికలతో పాటు తెలుగు అనువాదాలై వచ్చిన శరత్ పందుల సాంఘిక నవలల్ని పాంచకటి దేవ్ దర్బారు వంటి అపరాధ పరిశోధక నవలల్ని నవాబు నందిని దుర్గేశ చారిత్రక నవలల్ని విపరీతమైన ఆసక్తితో చదివేవాళ్ళం దాంతో మాకు రాయాలని అనిపించేది కానైతే అప్పట్లో మా ముగ్గురి మీద వేదుల ఇంద్రగంటి దువ్వూడి జాసువా కరుణశ్రీల వంటి పద్యరచయితల ప్రభావమే ఎక్కువగా ఉండేది కనుక కలిసి ఉన్నప్పుడే కాదు ఏ ఊరైనా వెళ్ళినప్పుడు ఉత్తరాలు కూడా పద్యాల్లోనే రాసుకునేవాళ్ళం ఈ పద్యాల వీరిని దాదాపు ఏడాది ఏడాది సాగింది ఈ రోగా పత్రికల్లో పేరు పెరిగింది కానీ పత్రికల వారు ఎక్కువగా ప్రోత్సహించరే కనుక గేయాలు వ్యాసాలు మొదలెట్టాం సమకాలీన సామాజిక సాహిత్య సమస్యల మీద చర్చిస్తూ కొన్నాళ్లు లేఖా సాహిత్యం కూడా కొనసాగించాం అప్పట్లో ఏదో ఒకటి రాసేయడమే గాని మాకు లక్ష్యం సిద్ధాంతం పంతొమ్మిది వరకు ఏర్పడలేదు అప్పటికే రాయత్రూలు వారు తదితర ప్రతిపాదించిన అమలిన్న శృంగార మార్గానికి ఆకర్షిస్తున్నై ఈ టూర్పు అనే నవలికని చిత్రగుప్తలో సీరియల్గా రాశాను ఆ పత్రిక కొన్ని కాపీలు పుస్తక రూపంలో అచ్చువేసిచ్చారు అప్పటికి అదే మహద్భాగ్యం తర్వాద రాజమండ్రి నుంచి వచ్చే అఖండ భారత్ అనే పత్రికలో సాంధ్య అనే మరో చిన్న నవలని సీనియల్గా రాసి ఆ సంస్థ నుంచి కూడా పుస్తక రూపంలో కొన్ని కాపీలు తీసుకున్నాను చిన్నవో పెద్దవో పంతొమ్మిది నాటికి రెండు పుస్తకాలు వచ్చయ్యాయి కానీ సంతృప్తి కలగలేదు ఏమంటే ఆ రోజుల్లో భారతిలోనూ తెలుగు స్వతంత్రంలోనూ రచన పడితేనే గొప్ప కాసా సుబ్బారావు గారి పేర గోరాశాస్త్రి గారు నిర్వహించే తెలుగు స్వతంత్రంలో పెద్ద పెద్ద వాళ్ళ రచనలు వస్తూ ఉండేవి చలం యూజింగ్స్ ఆరుద్ర త్వమేవాహం ఆ పత్రికలో సీరియల్గా వచ్చింది నేను రెండు మూడు కథలు ఆ పత్రికకి కానీ అచ్చు కాలేదు పౌరుషం వచ్చింది పత్తుదల పెరిగింది శ్రద్ధగా కూర్చొని కనిపించని శత్రువు అని ఓ స్కెచ్ రాశాను అది అచ్చయ్యింది తర్వాత నాలుగైదు రచనలు రాశాను ఆ పత్రిక అయితే అదే వాళ్ళవాటో తెలుగు స్వతంత్ర వారు రచయితలకి పారితోషికం మాత్రం కాదు కాస్తో పారితోషికం వచ్చేది భారతీయ ఆంధ్రపత్రికల నుంచే పత్రిక వారు కథకి పారితోషికం ఎనిమిది రూపాయలు పంపేవారు అది ఆ రోజులో తక్కువేం కాదు ఎనిమిది రూపాయలకి తీవంసమో బెల్ఫ్ షేయో వచ్చేది ఉత్సాహం ఉద్యోగమే కాని బాధ్యత అంతగా తెలియని వైఎస్ఐది జాతీయ గీతంగా జనగణమనని కాదని వందే మాత్రాన్ని సమర్థిస్తూ కొన్ని వ్యాసాలు రాశారు అలాగే అప్పుడే ఆస్థానికవిగా నియమితులైన చల్లపిల్ల వెంకటశాస్త్రి గారికి విజయవాడలో ఘనంగా జరిగిన సన్మాన సభలో దివాతర్ల తిరుపతి శాస్త్రి గారి ప్రస్తావన ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తూ సన్మాన సమరంభం అనే శీర్షికతో రెండు మూడు వ్యాసాలు ఆవేశంతో ఉత్సాహంతో ఏదో ఒకటి రాసేయ్యడమే కానీ అప్పటికింకా ఒక గమ్యం ఒక లక్ష్యం ఏర్పడలేదు ఈలోగా నవ్యాంధ్ర సాహిత్య ప్రపంచంలో ణనీయమైనటువంటి మార్పులు రాసాగాయి భావకవిత్వం తెరమరుగై అభ్యువే కవిత్వం రంగప్రవేశం చేసింది పద్య గేయాలు వెండింటినీ పక్కకి నెట్టి వచన కవిత్వం రాజ్యం వేయసాగింది షిస్ట్ల శ్రీరంగ నారాయణ బాబు ఆవంత సోమసుందరు ఆరుద్రల కంఠాలు ఖంగు ఆ మాటకు కవిత్వం కంటే కథకి నవలకి ఈ రెండు ప్రక్రియలకే పాఠకుల్లో ప్రాచుర్యం పెరగసాగింది రచనల్లో గ్రాంధికం ఎప్పుడూ తప్పుకుంది శిష్ట వ్యవహారకాన్ని కూడా రోజులు చెల్లాయి పాత్రోచితమైన పామర భాషకి మాండలికానికి ఆదరణ పెరిగింది సంప్రదాయానికి నిరసన సంఘర్షణకి నీరాజనం మొదలయ్యాయి అది ఒక సంధికాలం సరిగ్గా అదే సమయంలో కృష్ణశాస్త్రి వీధుల నుంచే కాదు జాషువా తరుణశ్రీల ప్రభావం నుంచి కూడా నేను బయటపడ్డాను రాజమండ్రిలో శ్రీవాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పెరుగుతూ వచ్చిన స్నేహం కారణంగా కాలం మారింది గనక కవిత కథే సరైన మాధ్యమం అనే అవగాహన ఏర్పడింది చలం మల్లాది గోపీచందు శ్రీపాదుల కథలు చదివేసరికి ఆ అభిప్రాయం మరింత బలపడింది చిలకమర్తి కేదవ్ వెంకటశాస్త్రి చలం అరవిరాజు విశ్వనాథ సత్యనారాయణ నవలలు వాటిలో ముఖ్యంగా మైదానం నారాయణరావు ఏకవీర రసవతి రచనలు చదవడంతో కథానికా ప్రక్రియతో పాటు నవలా ప్రక్రియ కూడా నన్నెంతో ఆకర్షించింది ఇంకా పద్యాలు వ్యాసాలు కాదు కథలు నవలలే రాయాలి అది మామూలుగా మనం మాట్లాడుకునే వాడుక భాషలో ఈ నిర్ణయానికి వచ్చాను పాత్రల్ని సంఘటనల్ని నిత్య జీవితం నుంచే తీసుకోవాలి లేదు నేను చూసిన లోకం నాకు తారసపడ్డ పాత్రలు గోలుడు ఇక ఆశయము లక్ష్యము ధనం సమకూడితే అన్ని సమస్యలు తీరుతాయా సమాజంలో సౌజన్యం సౌమనస్యం సద్భావం క్షీణిస్తూ నిత్యము విభేదాలు ద్వేషాలు సంఘర్షణలు పెరుగుతుంటే అందరికీ సమానంగా పంచితే మాత్రం ఆ ధనం సుఖకాంతులు ఇస్తుందా ఇలా అనుమానాలు మరెన్నో ఆలోచనలను ఆలోచించిన కొద్దీ అటు సంప్రదాయ మార్గంలోనూ కొంత మంచి కనిపించింది ఇటు అభివేదవాదంలోనూ కొంత నిరసం ఉంది అనిపించింది అందువల్ల నేను నిశ్చయానికి వచ్చాను సంఘర్షణ కాకుండా సామరస్య దిశగా రెండు వాదాలకి వారధిగా నిలిచే రచనలు చెయ్యాలి అని అంతేకాదు రకరకాల యుజాలకు పరిమితం కాకుండా విశాలమైన హ్యూమనిజాన్ని రచనలు చూపించాలి అవసరాన్ని బట్టి ఆ హ్యూమనిజానికి హ్యూమనిజం వ్యాప్తాలి నా ఆలోచనల్ని మిగిలిన ఇద్దరు సాహిత్య మిత్రుల్లో ఉషశ్రీ కనక ప్రవాసులతో పంచుకునేసరికి వాటికి ఒక నిర్దిష్టమైన రూపం ఏర్పడింది ఈ ఆశయాలే ఊపిరిగా ఇబ్బరం కలిసి అప్పుడు మా గ్రామంలో నివసించడానికి వచ్చిన హిందీ పండితులు చెర్రావురి సుబ్రహ్మణ్యం మద్రాసులో కాసా సుబ్బారావు గారు స్వతంత్రంలో పనిచేసిన ఇంగ్లీష్ జర్నలిస్టు తల్లాపరెల సుబ్బారావు గారు కలుపుకుని సరళ సాహితీ సమితి అనే ఒక సాహితీ సంస్థని పన్నెండు పది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది స్థాపించాం ఆ సంస్థ ఇరవై తొమ్మిది తొమ్మిది తొంభై ఎనిమిదిలో అనగా నాలుగైదు నెలల క్రితం వైభవంగా స్వర్ణోత్సవాలు జరుపుకునే వరకు ఎన్నో ఘన విజయాలు సాధించింది సభలు సారస్వత సమావేశాలు సరే పంతొమ్మిది వందల యాభై నాలుగులో విశ్వనాథ సాహిత్య సంఖ్యకు ప్రచురించి సజీవుడైన సాహిత్యమూర్తికి అభినందన సంఖ్యని వేసేప్రదాయాన్ని నెలకొల్పింది దాదాపు ముప్పై గ్రంథాలు రెండు దశాబ్దాల కాలం ఆంధ్ర ప్రజల్ని అలరించిన భువన సాహిత్య ప్రక్రియకి రూపకల్పన చేసి మొదటి భువన సభని పంతొమ్మిది నిర్వహించి అందులో విశ్వనాథ వంటి సాంప్రదాయ కోవులతో పాటు श्रीरंग नारायण बाबू वेकुचित सत्को प्रचुरी रचयत लाभ लेकिन ग्रंथाल विक्री हिंदी अट्ठी विद्यामंत्री पट्टा चर्चा की आंध्र प्रदेश साहित्य अकादमी स्थापना त्वरतगत अकादमी अब निर्माणात्मक सूचनोच्छि నేను నా మిత్రులిద్దరూ సాగించిన కృషి అయితే నేను వ్యక్తిగతంగా సాధించిన విజయాలు మరికొన్ని ఉన్నాయి అంత క్రితం కొన్ని కథలు రెండు చిన్న నవలికలు మరెన్నో ఇతర వ్యాసాలు రాసినా ఒక నిశ్చితమైన దృక్కోణాన్ని ఏర్పరచుకుని ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక చేసిన రచన కౌశల్యే అది నేను ఒక ప్రసిద్ధ వారపత్రిక నిర్వహించిన నవలల పోటీకి రాసి బహుమతి గెలుచుకున్నాను దేశ సౌభాగ్యం కోసం తన సాంసారిక సౌఖ్యాన్ని త్యాగం చేసిన ఒక ఆదర్శమూర్తి కథ అది సకాలంలో పూర్తి చేసి పోటీకి పంపించాలనే ఉద్దేశంతో రెండు నెలలు ముందుగానే రాయడ మొదలు పెట్టాను కానైతే మధ్యలో కొందరు మిత్రులు వ్రాతప్రతి చదివి సాదాసీదగా ఉంది అనడంతో నిరుత్సాహించింది నవల రాయడ ఆపేశాను నా భార్య రాజ్యలక్ష్మి నా అలసత గమనించింది నవల తీసి తాను చదివింది బాగోలేకపోవడం ఏమిటి చాలా బాగుంది కూర్చేయండి అని పట్టుబట్టింది ఇంకో పది రోజులు గడువు ఉంది తిరిగి రాయడం మొదలుపెట్టాను రెండు వందల పేజీలు రాయాలి పది రోజుల్లో తెల్లారితే పోస్ట్ చేయాలనగా ఆ రాత్రి తెల్లవారులు కూర్చుని ఫుల్ స్కేప్ పేజీలు ఏకధాటీగా రాశాను అక్షరం వెనక్కి తిరిగి చూసుకోవడానికి టైం లేదు పోస్ట్ చేశాను రీజ్ వచ్చింది కౌశల్య నవల చాలా మంచి పేరు తెచ్చింది ముప్పై ఐదేళ్లలో ఆరుసార్లు పునర్ముద్రణం అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తల్లిదండ్రులు సినిమాగా రూపుదిద్దుకుంది ఆ ఏటి ఉత్తమ సినీ కథ నాకు నంది అవార్డు తెచ్చిపెట్టింది పంతొమ్మిది అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం అయింది పంతొమ్మిది జాతీయ నాటకంగా దేశంలోని అన్ని రేడియో స్టేషన్ల నుంచి ఆయా భాషల్లో ఏకకాలంలో ప్రసారమైంది పంతొమ్మిది వందల తొంభై ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా ఢిల్లీ దూరదర్శన్ సమర్పణలో గిరీష్ కర్నాడ్ హీరోగా అప్నాఅప్నా ఆస్మాన్ పేరుతో పదమూడు వారాలు ప్రసారమైంది జాతీయ దూరదర్శన్లో ప్రసారానికి నోచుకున్న మొదటి తెలుగు నవల కౌశల్యం కౌశల్య తర్వాత నేను పంతొమ్మిది వందల అనే నవలు రాశాను కళాతపస్సులో మనిషి మనీషాడన్నది ఆ నవలలో ఇతివృత్తం ఒక చిత్రకారుని జీవిత చిత్రణ అది సంజయ్ వంటి ప్రసిద్ధ చిత్రకారులు మెచ్చుకున్న నవల ఏ పత్రికైనా సీరియల్గా అనుకున్నాను కానీ మిత్రులు శ్రీ మహీందర్ రామ్మోహన్ రావు గారు వచ్చి తన కొల్లాయి గట్టితే నీమినవలతో పాటు నా భోజమంటల నవలను కూడా కొత్త ప్రచురణ సంస్థ కావాలంటూ తొందర పెట్టి తీసుకెళ్లి ఇచ్చేశారు దాంతో నా రెండో నవలు ఎక్కడా సీరియల్ కాలేదు కానైతే రెండు మూడు పర్యాయాలు పునర్ముద్రణ అయింది భోజమంటల తర్వాత నేను రాసిన నవల ద్వీపశ దాన్ని అప్పటికి ఆరు నెలల ప్రారంభమైన ఓ ప్రసిద్ధ వార పత్రికకి పంపించాను శ్రీ నార్లవారు మా పత్రికలో మగవాళ్ల నవలలు వెయ్యం అని అంటూనే వ్రాతప్రతి చదువు మెచ్చుకొని ఓ నెలళ్ళకి ఆయనే సంపాదకుడిగా ఉన్న జనపత్రికలో గత అర్ధ శతాబ్ది జీవితానికి అర్థం పట్టే నవల దేపశక వారపత్రికలో త్వరలో ప్రారంభం అని ప్రముఖంగా అడ్వర్టైజ్ చేశారు చేసి వారపత్రికలో సీరియల్గా ప్రకటించారు నేను రాసిన నాలుగవ నవల సంఘం చేసిన మనిషి దాన్ని ఒక విచిత్రమైన పరిస్థితిలో పట్టుదల వచ్చి రాశాను ఆ రోజుల్లో ఎంఎన్ రావుగారని ఒక ఆయన ఇంటింటా గ్రంథాలయం అని పేరు పెట్టి నెలకి నాలుగు నవలల చొప్పున ప్రచురించేవాడు ఆ గ్రంథాలయ తండదారులు ఐదు మంది ఐదు కాపీలు వేసేవారు తన నవల ఐదు మంది పాఠకులకు అందుతుంది అంటే ప్రచురి ఎంతో సంతోషమే నేను కూడా ఓ నవలు రాసి పంపిద్దాం అనుకున్నాను కానీ రావుగారు నన్ను అడగలేదు అడగకుండా పంపించడమా అభిజాత్యం అడ్డు వచ్చింది ఐదారు నెలలు పోయాక నేను మారు హైదరాబాద్ వస్తే మిత్రులు దాశరథి కృష్ణమాచార్యులు రావుగారు గుప్పి ది దిపెషన్కి నన్ను తీసుకుపోయారు అక్కడున్న పాతిక ముప్పై నవలల్లోనూ నా నవలేది లేకపోవడం చూసి మా కోలాపురగ నవలేదీ ప్రచురించలేదే అని అడిగారు అందుకు ఎంఎన్ రావుగారు ఆయనకి రాశాను జాబు నవలకు రాసి పంపమని కాని ఆయన పంపలేదు అన్నాడు మీరు నాకు జాబు రాయలేదన్నాను నేను దాశరథి కలిగి సరే అప్పుడు రాయలేదు ఇప్పుడు అడుగుతున్నాడుగా అన్నాడు పది పదిహేను రోజుల్లో మీరు నవల కనుక పంపిస్తే వచ్చే నెలలోనే నేను దాన్ని ప్రచరిస్తాను అన్నారు రావుగారు బాపట్ల తిరిగి వచ్చి రాయడం మొదలుపెట్టాను అక్షరమ్మ కరాని అనామక వ్యక్తులంతా రాజకీయ నాయకులు అవుతున్నారు కారణం నిజానికి వారంతా శిలలు ఆ శిలల్ని శిల్పాలుగా మలుస్తున్న వాళ్ళు ప్రజలు తప్పు వాళ్లది కాదు ప్రజలది ఈ ఇతివృత్తంతో హాస్య వ్యంగ్య అధిక్షేపణలతో ఆద్యంతమో ఒక చక్కని శృతిలో సాగింది ఆ నవల నాలుగేళ్ల తర్వాత పుస్తక ప్రపంచం అనే తన పత్రికలో ఇంతవరకు మేము ప్రచురించిన రెండు వందల నవలల విషయంలో ఈ నవల బాగోలేదంటూ ఒక్క ఉత్తరూరా అని నవలలు రెండే రెండు ఉన్నాయి ఒకటి వీరసంగారి రాజశేఖర్ చరిత్ర రెండు పోలాపరేడ వారి సంఘం మనిషి అంటూ రాశారు ప్రచురణకర్తలైన రావుగారు ఆ నవల కథాసంగ్రహాన్ని ఇంగ్లీషులో చదివి ఫ్రాంక్ఫర్డ్ బుక్ ఎగ్జిబిషన్లో ఒక ఫ్రెంచ్ ప్రచురణకర్త ఫ్రెంచ్ లో సంకల్పించారట కూడా రావుగారు హఠాన్ మరణం వల్ల సంకల్పం కార్యరూపం దాల్చలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒక హరిజన బాలు పందిర రాటకి కట్టి కాల్చేశారు ఆ వార్త చదివి స్పందించి నవోదయం అనే నవలని రాశాను ఏ మతం వారైనా సరే సమాజంలోని నిరుపేదలందరిది ఒకే మతం ఆ మతం పేరు పేదరికం అనే సందేశంతో సాగిన నవలకి వామపక్ష పత్రికైన ప్రగతిలో అది సీరియల్ అయింది రావుగారు దాన్ని ప్రచురించారు ఒకట్రెండు ఆంగ్ల దినపత్రికలు అప్పట్లో పుస్తక సమీక్ష శీర్షికలో సంఘం చేసిన మనిషి నవోదయం అనే ఈ రెండు నవలన్నీ బాగా మెచ్చుకున్నాయి హార్డీ నవలతో ఉక్కిన పోల్చాయి ఈ నోగా నేను రాసిన నవల రామరాజ్యం సినిమాగా వచ్చింది ఎన్ని వెంటనే ఉద్యమం వచ్చి తరచు సినిమాలు వ్యాపారాలు బంద్ అవుతుండటంతో రామరాజ్యానికి రావలసినంత పేరు ప్రాచుర్యం రాలేదు నిజానికి ఆ దీపశక నవలలోని హీరో అయిన డాక్టర్ ఎవరో కాదు నా చిన్నప్పుడు మా ఊళ్ళో పేదల సేవ కోసం పూగుతులా కరిగిపోయిన చలపతి డాక్టర్ గారు ఆయన్ని మనసులో పెట్టుకునే ఆ నవలు రాశాను పంతొమ్మిది జయాంధ్ర అంతకు ముందు తెలంగాణ ఉద్యమాలు వచ్చి ఈ బహుళాంధ్రోత్తిమయ ప్రపంచం రెండుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది కదా ఇటువంటి ప్రమాదమే ఐదు వందల వచ్చి తెలుగు రెండుగా చీలిపోబోయింది కొండవీటి రెడ్లు కలహించి ఈ నేరాన్ని చేల్చబోతే అలనాటి మహానుభావుడు శ్రీనాథకవి సార్వభౌముడు వారి మధ్య సంధి కుదిర్చి రాబోయే ప్రమాదాన్ని ఆపాడు తెలుగు రాజ్యం అవిభాజ్యం తెలుగు సంస్కృతి అవిభక్తం రాజులు విభజించే ప్రయత్నం చేయవచ్చు కవులు కళాకారులు మాత్రం కలపడానికే ప్రయత్నించాలి అనే సందేశం అందించాడు ఈ ఇతివృత్తంతో మొదట విజయాంబిక అనే పేరుతో తర్వాత ప్రచురణంలో శ్రీనాథకవి సార్వభౌమ అనే పేరుతో సరళ గ్రాంధికల్లో ఒక చారిత్రక నవల రాశాను అది మూడు యూనివర్సిటీలలోనూ నా డిటేల్డ్గా నియమితమైంది బిఏ డిగ్రీకి నాలుగు మార్లు పునరుముద్రణ చెందింది ఆ తర్వాత పత్రికా ప్రపంచంలో అనుకోని పరిణామం వచ్చింది బీభత్స భయానక గాథలకి సవకవారు శృంగార గిరాకీ పెరిగింది ఇద్దరు ముగ్గురు సంపాదకులు ఎక్కువ డబ్బు ఎరచూపించిన చేత అటువంటి నవలలు రాయించాలని ప్రయత్నించారు బాధ్యత గల రచయితగా నేనందుకు అంగీకరించలేదు భగవంతుడు దయవల్ల నాకు డబ్బు ఇబ్బంది అంతగా లేదు అప్పటికి రాసిన ఏ ఎనిమిది నవలల వల్ల వచ్చే పేరేదో వచ్చింది నేను ఎందుకు దిగజారిపోయి రాయడం అయితే మూడు పటలా చక్కని ఇదివృత్తంతో రాసే సాంఘిక నవలల్ని ఇటు పత్రికలు కానీ అటు ప్రచురణకర్తలు కానీ ప్రచురించడం లేదు మరి ఏమిటి చేయడం నవలలు రాయడం మానేయడమా నాకు ఆలోచన వచ్చింది హాస్య ఆరోగ్యకరమైన హాస్యంతో నవలలు రాస్తే అప్పటికే నేను కొన్ని హాస్య కథలు రాశాను రేడియోలో హాస్య సంబంధమైనటువంటి ప్రసంగాలు చేశాను ఆంధ్రప్రదేశ్ సాహిత్యం అకాడమీ సాధ్యునిగా అకాడమీ కోసం వ్యాసతోరణం హాస్యతోరణం అనే రెండు హాస్య వ్యాస సంకలనాలు సమకూర్చాను ఈ అనుభవంతో ఈ అభిరుచితో సీరియస్ నవలలు రాయడం మానేసి హాస్య నవలలు రాయడం ప్రారంభించాను అలా రాసినవే ప్రామాయణం మనసిచ్చి చూడు ప్రేమాకలాపం వంటి నవలలు పత్రికల వారికి అవి సీరియల్గా వేశారు వాటికి పాఠకుల ఆదరణ కూడా లభించింది వాటిలో ప్రామాయణ నవల అదే పేరుతో సినిమాగా వచ్చింది పాఠకులు ఎంత ఆదరించినా ఇది సాదాసీదా నవలలు నాకు తెలుసు మళ్లీ ఒక సీరియస్ నవల మంచిది రాయాలి అని సంకల్పించి పంతొమ్మిది ప్రాంతంలో నా కళాశాల అధ్యాపక అనుభవాన్ని అంతనే క్రోడీకరించి మహారాజులు అనే నవలు రాశాను అది మూడు పత్రికలకు పంపిస్తే మూడింటి నుంచి తిరిగి వచ్చింది లోప ఏమిటి అనే వాకపు చేస్తే ఒక పత్రికా సంపాదకుడిగా ఉన్న మిత్రుడు లోపాయి గారిగా చెప్పాడు నవల చాలా బాగుంది కానీ నవలలో హరిజనాభ్యుదయం విషయంలో ఒక వివాదం లేవదీశావు నిజమే ప్రస్తుతం ఉన్న పద్ధతిలో దళిత జనాధరణ కంటితుడిపే అవుతోంది కాదనను మరి నిజమైన అభ్యున్నత జరగాలింటే ఈ పద్ధతి మార్చాలన్నావు కానీ మార్చడం అంటే ఏమిటి ప్రభుత్వ పాలసీని విమర్శించడం అన్నమాట మీ నవల ప్రచురించడం ఒక సాహసం అవుతుంది ఆ సాహసం మేము చేయలేము అన్నాడు అయితే కొన్నాళ్లకి శివలంక రాధాకృష్ణ గారు ఆ సాహసం చేసి చదువుకొన్న మహారాజుల్ని తమ దినపత్రికలో సీరియల్గా ప్రచురించారు ఇంకా నవలలు రాయకూడదు ఆ యుగం గతించింది అని గత పదేళ్ల నుంచి నవల జోడికి పోకుండా కథలు వ్యాసాలు రేడియో ప్రసంగాలతో సరిపెట్టుకుంటూ ఉన్న నన్ను ఏడాది వెంటాడి వేధించి పోరు ఓ ప్రముఖ వార పత్రిక సంపాదకుడు తన పత్రికలో ఓ సీరియల్ నవల రాయడానికి ఒప్పించాడు దాంతోపాటు ఇరవయో శతాబ్ది ప్రథమ భాగంలో వెళ్లి విరిసి నేడు సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్తే శీర్షిక ఒకటి రాయించాడు అది ఇంకా రాస్తూనే ఉన్నాను ఆ నవల పేరు పుత్తులబావి రాయలసీమ నీటి ఎద్దటి ఇతివృత్తంగా తీసుకుని నవల ఆ శీర్షిక పేరు ఆ రోజుల్లో రెండింటికి అనూహ్యమైన ఆదరణ లభించింది ఎందరో సాహితీమిత్రులు అభినందించారు దాంతో బాధ్యతతో రాసే రచనలకి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి అనే ఆశ చికిస్తోంది నా శిష్యయుగంలో వందకి పైగా కథలు పదిహేను నవలలు రాసి యూనివర్సిటీ మన్ననలన్నీ ఉత్తమ రచయిత గుర్తింపుని పొందిన నా సహధర్మచారి రాజ్యలక్ష్మి నా అంచనాల మేరకు ఎదిగి సంస్కార జీవితాన్ని ఉన్నత పదవుల్లో సాగిస్తున్న నా కుమారులు ఓ రకంగా దోహదం చేశారు ఏకాగ్రతతో నేను ఈ సాహిత్య యాత్రను సాగించడానికి సుదీర్ఘమైన నా సాహిత్య జీవితంలోని జ్ఞాపకాల ప్రస్తావన ముగించే ముందు ఒక్క మాట అటు విశ్వనాథ నుంచి ఇటు ఆరుద్ర వరకు వివిధ దృక్పథాలు గల ప్రసిద్ధ కవులు కథకులు నవరాధ ఎందరో నాటి ఆప్తమిత్రులు వారిలో విశ్వనాథ ఎవరెస్ట్ శిఖరం అమెరికన్ రచయిత హెలింగ్యేకి నోబుల్ బహుమతి వచ్చినప్పుడు అతని నవల ఓల్డ్ మ్యాన్ అండ్ ది సి గురించి కొన్ని గంటలు ముచ్చటించుకున్నాం ఆయన నేను చివరికి విశ్వనాథ కోట్లకు విలువైన మాట ఒకటి చెప్పాడు మనమంతా కథలు కావ్యాలు నవలలు సమకాలీన సమస్యల్ని తీసుకురాస్తాం కానీ అవి సార్వకాలీనంలా ఉండేలా చూసుకోవాలి ఒక గొప్ప జీవిత సత్యాన్ని అందించాలి ఈ హెమింజువే ఆ పని చేశాడు తెలుసో తెలుగుతో అనే మహావాక్యాన్ని ఈ నవల్లో నిక్షేపించాడు గొప్ప రచయిత కావాలనుకున్న ప్రతివాడు ఇలా గాఢంగా లోతుగా విశ్వజనీయనమైన సత్యాన్ని ప్రతిపాదిస్తూ రచన చేయాలి మర్చిపోహు అని ఎలా మర్చిపోతాను ఆయన మాటలు ఎన్నటికీ మరువలేదు ఇంతవరకు ప్రముఖ నవిన కథా రచయిత శ్రీ పోల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు తమ సాహితయాత్ర గురించి చెప్పిన విశేషాలు విన్నారు సజీవ స్వరాలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది